అత ఏ న క్రియాకర్తృత్వము కథిదుపద్యతేవంటే ఆత్మ ఆత్మ అమూర్తము అసంగము అత ఏవ అసంగ అసంగమై ఉంటూ ఉండగా ఏ మూర్తద్రవ్యంతో వీనికి సంశ్లేషమనేదే సంభవము కాకుండా ఉన్నప్పుడు ఆత్మ ఎందు కర్తృత్వము ఏ విధము గనైనాను పోసగలదు ఏ విధంగా చూసినా ఆత్మ ఎందు కర్తృత్వము పోసగదు ఒక ఆయన అట్లో కన్నారు ఈ జనులను కర్మలు చేసుకోండి మీరు ప్రోత్సహించాలి కానీ మీరు కర్మలు చేసుకోండి ఈ కర్మ చేయండి ఆ కర్మ ఆత్మ కట్టే కదని చెప్తారు ఏంటండి వాళ్ళు కర్తగానే వాళ్ళ కర్మలు మానిస్తే అప్పుడు సమాజం బాగుపడుతుందా అని నేను చెప్పాను సమాజం బాగుపడడం గురించి నేను ఎరగనండి అది ఉన్నాను కోట్లేదు సమాజం అనేది మీ మానసిక కల్పన తప్ప యథార్థం కాదు మీ మనసులో ఒక ఐడియాకే సమాజం అంటే సమాజం అనేది యువ అన్నారు మీరు నేను కలిసితే సమాజం నెంబర్ వన్ కాబట్టి సమాజంలోనేది ఇస్టమెంటల్ ప్రాజెక్షన్ బాగుపడ్డం అనేది అనదర్ ప్రాజెక్షన్ ఏది బాగుపడ్డమని కానీ వీళ్ళందరూ కలిసి బ్రహ్మోత్సవాలు ఇల్లు చేసి బాణాస్యాలు కలుసుకుంటే మోగుపడ్డట లేకపోతే పూర్వం వాళ్ళలాగా ముక్కు మూసుకున్న ధ్యానం చేసుకుంటే చెడిపోయినట్ట అసలు బాగుపడ్డవన కానీ చెడిపోవడం వల్ల కానీ అర్ధ ఆర్ యువర్ ప్రాజెక్షన్స్ నెంబర్ టూ నెంబర్ త్రీ జగత్ వరల్డ్ మీరు మార్చాల్సిందేమీ లేదు మీరు మారాల్సినదే కదదు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ యూషుడ్ గో పద్ధతి వస్తాం మీరెప్పుడు సత్యాన్ని అన్వేషించారు తప్ప సమాజాన్ని బాగు చేస్తారనే పేరుతోటి అసత్యాన్ని పట్టుకోదారు గో పద్ధతి రోజు అన్నట్టు ఈజ్ ఆత్మ అకర్త నాకు ఇంత మాత్రమే తెలుసు కాబట్టి నేను వీధి వీధిలో పోతున్నావు అని పిలిచి ఆత్మాకర్త అని నేను వాడికి ఏం చెప్పాను లేకపోతే ఎక్కడైనా యజ్ఞం చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆత్మాకర్త అని నా క్లాసుకు నువ్వు వచ్చి ఆత్మకర్త అనేదాన్ని అబ్జెక్ట్ చేస్తానంటే ఓన్త్ వర్క్ అని చెప్పాను ఋషిక్యుష్ చెప్పాను నేను సమాధానం నా క్లాసుకు వచ్చి ఆత్మాకర్త కాకుండా కర్తం చెప్పకుండా వాళ్ళ నువ్వు చెప్పండి మీరు ఎవరైనా పాఠం చెప్పండి ఆత్మకర్త ఈ వాక్యాలు సరిగి చెప్పాలి ఇవి సరిగి ఆత్మకర్త అని ఎలా చెప్తానంటే కాబట్టి సత్యములు పట్టుకోవాలి తర్వాత మరి కామ్యకర్మలు రాయనైపోతాయి గురుహిత రావైపోతారు లేకపోతే ఇది హయాలు ఏమో ఏమవుతాయో పూర్వం అన్ని వరుణులు సోములు పూష అటువంటి దేవతలకు ఆహుతం ఇచ్చేవాడు ఇప్పుడు అన్ని పేరు ఎవ్వడో వస్తాడు అర్జున ఉత్వాహా అని అనేవాడే లేడర్ వస్తుంది సమాజంలో అందరూ బాబా గారికి నైవేద్యం హనుమంతుడికి వడమాలే తప్ప అర్జున స్వాహ అని ఆహుతి ఇచ్చేవాడు ఎవడైనా మీకు లీడర్ వస్తుంది నేను లేని వాళ్ళు ఎవరైపోయేస్తాయి అలాగే వచ్చి వస్తూ ఉంటాయి పోయి పోతూ ఉంటాయి నేను వాటన్నిటికీ నా నేను పూర్తి వహిస్తాన ఐ ఓన్ నో ఐ నో వన్ థైన్ ఆత్మ ఐనోన్లీ కర్మలు అవుతూ ఉంటాయి కర్మలు అబద్ధం నేను చెప్పట్లేదు అవి అవుతూ ఉంటాయి కానీ ఆత్మయందు కర్తృత్వం అనేది ఉండదు అది జగ్గింపు విషమే తెలుసు ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది మంచిది నాకు ఉపగతి ఏ ఏ విధంగా కూడా మీరు ఆత్మయు కర్తృత్వాన్ని నిరూపించుట సంభవమే కాదు కార్యకరణ సంశ్లేషే హి కర్తృత్వం సార్ ఈస్ కర్తృత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది కార్యకరణములతో సంశ్లేషం ఉండాలి అంటే ఆత్మకి దేహానికి కనెక్షన్ ఉండాలి ఆత్మకి ఇంద్రియాలకి కనెక్షన్ ఉండాలి అప్పుడే కర్తృత్వం దీంట్లో రహస్యం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ఉంటుంది తప్ప ఫ్యాన్కి కనెక్ట్ అయి ఉండదు దీపంలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది తప్ప దీపానికి కనెక్ట్ అయి ఉండదు దీపానికి కనెక్ట్ అయి ఉందనుకోండి దీపం చెలితే ఎలక్ట్రిసిటీ చెడుతుంది దీపం ఆగిపోతే ఎలక్ట్రిసిటీ ఆగిపోతుంది దీపం పుడితే ఎలక్ట్రిసిటీ పుడుతుంది అది కనెక్ట్ అవుగా ఉంటుంది అలా ఉంటుందా కనెక్ట్ అయి ఉంటుందా ఉండదు దీనికి రహస్యాలు ఏంటంటే అధ్యక్ష శంకరం దృష్ణాంతమే చెప్పారంటే నీటిలో సూర్యుడు ప్రతిరోగం ఉన్నారు నీటిలో సూర్యుడి ప్రతిబింబం కనబడుతుంది కానీ నీటితో సూర్యుడికి ఏ సంబంధము ఉండదు అలాగే కార్యకరణముల ఎందు ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది కానీ కార్యకరణములతో ఆత్మ చైతన్యానికి సంశ్లేషము ఉండదు చూడండి మీరు దేనిని తెలుసుకుంటున్నారో అది మీకంటే ఇకరముగానే ఉంటుంది మీకు తెలిసేది సర్వము మీకంటే ఇతరముగా ఉంది మీకు చెయ్యి తెలుస్తూ ఉంది చేతిని మీరు చూసుకున్నారు చెయ్య మిమ్మల్ని మీరు చేతులను చూస్తారు తప్ప చెయ్యి మిమ్మల్ని చూడదు చేయని మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీకంటే ఇతరముగానే ఉంటుంది చెయ్యాలి కాబట్టి చేతిలో ఉన్న కర్తృత్వము మీకు సంక్రమించలేదు కనుక ఆత్మ కర్త ఎన్నటికీ అవరు సర్వ సంశ్లేషనాస్ అమన ఈ ఆత్మకి అతి సంశ్లేషము అనగా సంగము లేదు ఎసంగో ఎయ పురుష తస్మాదమృత ఆత్మ అసంగము కనుకనే అమృతం అమృతం అంటే మరణము లేని చూడండి మరణించే లేదో అది మరణిస్తుంది ఎందుకని పుట్టింది కనుక ఏది ఏది పుట్టిందో అది మరణిస్తుంది ఏది పుట్టిందో అది మరణిస్తుంది మీరు పుట్టను లేదు మీరు మరణించబోదు ఈ కఠోరమైన సత్యాన్ని మనిషి పడిపోవాల్సి మనిషి ఒక భయంకరమైన కండిషనింగ్ లో ఆ కండిషనింగ్ ఏమిటంటే నువ్వు పుట్టేవు నువ్వు పుట్టేవు నువ్వు పుట్టేవు అనే కండిషన్లో పడిపోతాడు పూర్వం వాళ్ళకి ఆ కండిషనింగ్ చాలా అల్పంగా ఉండేది అసలు ఉండేదే కాదు చాలా తక్కువ ఉండేది ఉదాహరణకి నేను మా అమ్మగారు రెండు మూడు సార్లు అంటూ ఉండగా విన్నా నువ్వు ఫలానా నక్షత్రంలో పుట్టావురా అని ఆవిడ ఏదో ఒకసారిలో రెండు ఆ మాట నాకు పుట్టు దాన్ని బట్టి నా నక్షత్రం నాకు తెలిసింది లేకపోతే నా నక్షత్రం నాకు తెలిసిన ఛాన్సే లేదు రెండు సార్లు మూడు సార్లు అన్నారు అంటే వాళ్ళు పర్వం వాళ్ళు బర్త్డే అనేది కాబట్టి నేను పుట్టాను అనే సంస్కారము అంత బలంగా ఉండేది కాదు అంత బలమైన సంస్కారం ఉండేది కాదు తరువాతి కాలంలో ఆ బలమైన ఆ సంస్కారం ప్రవేశించింది పుట్టినరోజునే కర్మ చేయడం అనేది తరువాతి కాలంలో డెవలప్ అయినటువంటి కర్మ ఇప్పుడు మీరు చెప్పండి కాదు కొన్నప్పుడు హనుమంతుడు దేవాలయానికి తీసుకెళ్ళి దానికి పూజ చేసి దేవుడికి వడమాల వేయడం అన్నది యాజ్ఞవ్యులు జనక మహారాజులు కాలంలో ఉందా ఈ మధ్యలో వచ్చిందా అది జనరాటం మనం వచ్చింది గత పాతికి ముప్పై ఏళ్ళలో ప్రచారంలోకి వచ్చింది ఎవరో ఒకటి మొదలు పెట్టాడు కార్ అంటే చాలా ఖరీదైంది కదా అది తర్వాత యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది యాక్సిడెంట్ అయితే కారు దెబ్బతింటుంది నీళ్ళు దెబ్బతింటాడు ఇంకొకటి దెబ్బతింటాడు వీళ్ళు మీద కేసు ఉంటుంది మల్టీ మల్టీలిస్టి మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ లాగా మల్టీరిస్టిక్ ప్రాజెక్ట్ కారు కారు ఖరీదైన కారు పోతుంది తను పోతాడు ఇంకొకరు కోట దానికి మీ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ని మల్టీరిస్క్స్ ఉంటుంది అందుకోసం వీడికి భయం ఎక్కువ అందుకోసం ఇది భయం అనేప్పటికీ హనుమంతుడు కాదుకి హనుమంతుడికి సంబంధం ఎందుకంటే కాదంటే భయం ఉంటుంది కాదంటే వీటి ఇన్సెక్ట్యూరిటీ ఎక్కువ ఆ ఇన్సెక్ట్యూరిటీ కట్టేది ఆ హనుమంతుడు హనుమంతుడు వడమాల నేను ఈ మధ్య నాలుగేసారి ప్రస్తావించాను మీరు ఆలోచించండి వడమాలనే ఈ మధ్యన ఎవరో మొదలుపెట్టింది ఎవరు ఉంటారే కాదంటారు గత గత ముప్పై నలభై మా చిన్నప్పుడు ఉంది కాదు మా చిన్నప్పుడు వడమాలు లేదు ఫస్ట్ టైం నాకు ఎవడో వడబెట్టాలి హనుమంతుడు వడాలి అప్పుడు నేను కొంచెం డబ కోది కొండీ అది ఎక్కడో పెయింట్ పట్టించింది కోట్ వెళ్తే దాని స్వభావం మీకు తెలుసు కదా అది ఎక్కడో దేనిలో వెళ్ళి ఎక్కడో వెళ్ళింది లేకపోతే దేనితో ఆడింది లాగించి ఆ పెయింట్ పట్టించి వచ్చింది ఆ పెయింట్ ఆ రెండు పెయింట్ నేను అనుకున్నా వీళ్ళు దేవాలయాల్లో హనుమంతునికి రెండు పేరింటి పూసుకుంటారు ఎన్ని రోజులు వస్తుంది అక్కడ రెండు పేరుకి పట్టించుకోండి తీరా బయటకు వస్తే అక్కడ గాంధీ హాస్పిటల్ గోడ మీద అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నారు వాళ్ళు దానికి బయట పేరు రెండు పేరుతో అడ్వర్టైజ్మెంట్ అది పట్టించుకుంటుంది చూసుకోవచ్చు దీనికి అక్కడ ఆ గోడ మీద ఆ పెయింటే కొంత అలాగే ఉంటుంది అక్కడ వెళ్ళి అది పట్టించి వచ్చింది సో హనుమంతుడికి విగ్రహం అంతా మీరు సింధూరం పట్టించి ఒక కురుపు స్థానంలో మడలన్నీ కట్టి అవి ఆ హనుమంతుడికి వేసి ఒక గంటలో నాలుగు గంటలో నాలుగు గంటలో అలా అప్పుడు దాన్ని ప్రసాదం అని చెప్పేసి అలా అది ఎలా విష్యూస్ ఉంది ఎలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ప్రసాదం అయితే కొంత పవిత్రంగా మనం భావన చేసి నోట్లో వేసుకుంటాం ఇంకా దాన్ని ఆసరాగా చేసుకుని ఇంకా మీరు ప్రతీఏ ప్రసాదం అని జనాల మీద పుష్టి చేస్తూ ఉంటే నేను జనాన్ని ఇబ్బంది పెట్టి ఒకప్పుడు కాలం లేదు ఇప్పుడు కాలం లేదు ఊరికే ఇదిగో తీర్థం ఉండవు అదిగో ప్రసాదం ఉండదు అని లీవ్ పీపుల్ ఎవరికి కావాల్సిన తీర్థం ప్రసాదాలు వాళ్ళు సంపాదించుకుంటారు మీరు తీసుకొచ్చి కృషి చేయాల్సిన అవసరం అనేది లేదు తీర్థం ప్రసాదం వాళ్ళు దేవుడు గెక్వే ఎనీ అంటే అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లో అవుతాయి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నప్పుడు లోపలి ఈ ప్రాణులు వస్తూ ఉంటాయి ఇవి కన్నా అవాయిడ్ ఆలోచించి మాస్టర్ స్కేల్లో అసలు తిరుపతిలో లడ్డూలు అన్నది ఇటు లేటెస్ట్ డెవలప్మెంట్ అన్నమయ్య కాలంలో లేదు అన్నమయ్య లడ్డూల మీద చేస్తామేం కానీ ఉండుంటే ఏదో చేస్తారో ఎక్కడో మాట రాస్తూ మీకు నైవేద్యం పెట్టిందని అనుభవం తిని నేను ఆనందపడ్డాను ఏదో ఓ మాట రాస్తూ ఉంది మనం అన్నమయ్య రాయలేదు తదిగొండ రంగమాంబాలేదు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎవరో మొదలుపెట్టారు సరివే అదంతా సంతైదై వర్షం అసహోనీరం పురుష తస్మాత్ అపూడ కాబట్టి పుట్టుక దేనికి కాబట్టి ఆ కండిషన్ ఆ కండిషనింగ్ నుంచి మీరు బయటపడాలి వెరీ మోస్ట్ డేంజరస్ కండిషనింగ్ దట్ దట్ యూ వర్ బా యూ షుడ్ కమ్ కాబట్టి పుట్టినరోజు ఇలాంటి వాల్యూస్ మీరు పుట్టినరోజు చేసుకుని బంధువులందరినీ పిలిచి పురోహితులని పిలిచి చక్కగా పెద్ద యజ్ఞం హోటి చేసి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి దంతత ఏమైపోతుంది ఆ కండిషనింగ్ ఏమైపోతుంది చాలా బాగుంది అప్పుడు ఆత్మ అమృత అని ఎలా చెప్పగలరు లేకపోతే ఏమవుతుందో తెలుసుకున్నాడు ఆత్మా అమృత అని నేను తెలుసుకోలేదనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసుకున్నాండి వీల్ బీ వెయిటింగ్ ఫర్ డెత్ అండి ముఖ్యంగా ఎండు వీవులు ఏదో అరవై డబ్బు సొంత ఉంటారు అదే వీఆర్ ఓల్దీస్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ డెత్ ఎన్ను బిరీ అలా ఉండకూడదు వెయిటింగ్ ఫర్ డెత్ అన్నట్టుగా ఉండకూడదు That happens to the body. I am in my presence, in my being, in my redness. Alla undarganist. Let go there, you have a puttandor chestnut no, waiting for that. 80 second puttandor chestnut, no, I hope I will be around for 83rd body. That's right. Sandhya shaman. Sandhya shaman tell, bandhu bandharo ochi kandhanatimasham so you may be jepanapalu. For allandar ki, కలిపి సామూహికంగా థ్యాంక్స్ అని చెప్పినప్పుడు థ్యాంక్స్ ఆల న్యూ పది గుర్ విశ్వ ఎయిటీ సెవెన్ బర్త్డే అన్నాయి అనేప్పటికీ అప్పుడే శంకర్ ఐ హోప్ ఐ విల్ మీ అరౌండ్ వన్ ఎయిటీ సెవెన్ ఆర్ జస్ట్ వెయిటింగ్ టు డై అసలు అలా ఉండకూడదు మను నాట్ వెయిట్ టు డై మను వెయిట్ టు నో దట్ ట్రూట్ సెడ్ అంటే నాట్ నో టూ డై తస్మాద్ అమృత మీ మనిషి పట్టుకోవాలి ఏమేవ ఏ ఆయన పట్టించుకున్నటప్పుడే నేను చెప్పగానే పట్టించుకున్నాను లక్షణ మీరు చెప్పింది పర్ఫెక్ట్ సో సహా అహం భగవతే సహస్రం దామి నేను పూజనీయులు అయినది కొరకు సహా అహం అంటే మీ పేట పొందబడిన ఉపదేశము రావడమే ఆ ఉపదేశమును సాక్షాత్కరించుకున్నాను నేను అని అర్థం పూజనీయులైన కమరికి కమరి కొరకు సహస్రం పెడాలి ఏది మాటలను లేకపోతే ఏ భోగులను ఇస్తున్నాను అత ఊర్ధ్వం విమోక్షా బ్రూహి కాబట్టి ఈ పైన మీరు మోక్షము కొరకు వివరించి చెప్పండి అంటే ఇంకా మీరు చెప్పేది నాకు మనం బుద్ధికి వచ్చేటప్పటికి ఇంకా మోక్షం జీవన్ముక్తి కలిగిపోవాలి అలాంటిది మీరు అంటే ఇక విషయాలు చెప్పక్కర్లేదా అంటే ఇక విషయాలు చెప్పారు కదా సార్ లైక్ వాట్ మోక్ష పలాక్షకదేశర్మ ప్రవివేకస్య సమ్యర్శత మోక్షము మోక్షమనే తత్వం ఏదైతే కలదో దాంట్లో ఒక అంశము కర్మ వివేకము ఏమిటంటే కర్మ ఉంటుంది తప్ప నేను కర్తను కాదు అనే వివేకము మోక్షతత్వంలో ఒక అంశము దాన్ని మీరు చక్కగా చాలా చక్కగా నిరూపించినారు ఇప్పుడు చూడండి జీవితంలో వచ్చి వస్తూ ఉంటాయి ఆ వచ్చి వాటికి రెస్పాన్స్ చేస్తూ ఉంటాయి స్పాయింటేనియస్గా ఉంటాయి రెస్పాన్స్ ఇప్పుడు సూర్యుడు రాబోతున్నాడు తెల్లవారబోతోంది అప్పుడు మీకు విధి ఉండాలా ఏది బ్రష్ పెట్టు బ్రష్ తీసుకో దానికి పేస్ట్ పెట్టు దాని బ్రష్ వల్ల టీక్ అనే విధి ఉండాలా శాస్త్రం చెప్తూ ఉండాలా అది అత్యంత సహజంగా అవుతుంది దానికోసం కర్తృత్వం అవసరమా విధి అవసరమా అక్కడ సహజంగా ఉంటుంది అలాగే తర్వాత కాఫీ త్రాగమనే చరికత్తు చెప్పాలా చక్కటి కాఫీ రంగం పుచ్చుకుంటారు కాఫీ పుచ్చుకుంటా త్రాగడం అనుకోవాలి కాఫీకుంటారు తర్వాత కాఫీ అయిన తర్వాత స్నానం చేయమని చెప్పాలా స్నానం చేస్తారా ఈ లోపల ఫోన్ మోగుతుంది ఆ ఫోన్ లింక్ చేసి మాట్లాడు నువ్వు కట్ట అవసరమా అదంతా ఫోన్ మోగినప్పుడు చేతితో ఫోన్ ఎత్తుతారు చెవులో పెట్టుకుంటాను అవి ఉన్నదానికి సమాధానం అపూర్ణ ఎవరు మాట్లాడబోతున్నాడో మీరు చెప్పగలరా ఏం చూస్తారు ఇంకా సరే ఏదో ఐడీ ఉంటుంది ఐడీ రావాలి కదా కాదండి రావాలి కదా ఎంత మోగుతో ఉంటే అది ఎవరో చెప్పగలరా మీరు ఇంకా ఇప్పుడు రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు మోస్ట్ అన్ప్రెడిక్టబల్ మోతుందంటే మోస్ట్ అన్ప్రెడిక్టర్ సరే వ్యక్తి చేస్తారు దాని యూ రెస్పాండ్ దీనికోసం ముందు నుంచి నేను కట్టని నేను కట్టని అనవసరం కదా రెస్పాండ్ రెస్పాన్స్ మీరు కూడా రెస్పాండ్ అవ్వ రెస్పాన్స్ అవుతుంది అటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది అది మీరు కోసం ప్రభుత్వం కదా కృషి వస్తూ ఉంటాయి రెస్పాన్స్ వస్తూ ఉంటాయి ఒదిలిపోతూ ఉంటాయి రెస్పాన్స్ సిస్టమ్ ఎక్కువ ఉంటారు యు ఆర్ నియర్ పరిసన్ లో ఉంటారు పుట్ యువర్ బాడీ ఇన్ యువర్ ఎలాక్సెస్ ఫుట్ దిక్షన్ ఆఫ్ ది బాడీ ది మెటీరియేషన్ ఆఫ్ ది బాడీ పుట్టితేవర్ ఎలాక్స్ ఐడెంటిఫై ఉ బాడీ కొద్ది తెల్ అవేక్టెస్ ఈ అవేర్నెస్ లో బాగా ఎక్కువ ఉండడా ఉన్నాయో బాడీ లా ఉంది ఒకప్పుడు మెట్లు మూడు నిమిషాలు వచ్చేవాడే ఇంకో ఐదు నిమిషాలు పడుతున్నాడు పుట్టి టింది వాళ్ళు ఎవరి ఒకప్పుడు ముప్పై రెండు పాటతోటి నవ్వేవాడే ఇప్పుడు బోసిపొడే ఇప్పుడు ఉన్న ఉన్నాయి పోయిపోయాయి కుట్టి వాళ్ళు ఒకప్పుడు జంతులు సరకరగా తినేవాడు ఇప్పుడు అన్నం మెట్లు కొంచెం ఇంకొంచెం గతగా ఉన్నారు కదా ఉంటాయి చేసే పరిస్థితికి వచ్చాం పుట్టి టీం వాళ్ళు ఎవరి things are deteriorating from the body, not from you. Put it in your own awareness. Everything is in your own awareness. What comes, comes. What goes, what? Responses happen. You are not the kattah. You are not the host. Some go, you are the kattah. You are the kattah. And you are the kattah. And you are the kattah. Kattah is the kattah. Mane, alay te yi jnaniya kattahri, jyavarya, rikuthuya kattahri, kattahri, kattahri, kattahri, అంతకుముందు అగ్ని సోమ రుణ అపాన్మక్త దేవత అపాన్మత్తైన మహాను అలాంటి దేవతలున్నాడని కూడా ఎవరికి తెలియదు తనూన పాస్ట్ తను పాత ఓ దేవత ఎవరికి అలాంటి దేవతలు ఉన్నట్లు కూడా తెలియదు వేదం స్వరూపం తెలుసు ఇలాంటి దేవతలు ఉన్నారని తెలియదు ఊష లేరు మిత్రులు లేరు సూర్యుడు లేరు ఆదిత్యులు లేరు ఎంతమంది తెలిసి సంగతి దేవతలు వేరు వేరు దేవతలు కాబట్టి ఈ దేవతలు అందరూ అవకాశం ఎవరైనా అసలు స్మరిస్తున్నారే దేవతని కావ్యకంఠ గణపతిని ఇంద్ర సహస్ర నామం రాశారు ఇంద్ర సహస్రం నామం ఇంద్రాజ్ఞి రాశారు ఇంద్రాశారు ఇంద్ర సహస్ర నామం ఈ పురాణాలు ఇంద్రుని యొక్క ఇంద్రుని యొక్క ప్రతిష్ట విదజార్ధ్య అయోగ్యమైన కథలనే ఋషుల హృదయమును ఋషుల పవిత్రతను నామాభరణ చే కల్పించి ఈ పురాణములు ఈ కవులందరూ కూడా ఆ ఇల్లుని యొక్క మహిమను చెడగొట్టినారు అని రుక్కువేలాన్ని ఎదుర్కొన్నటువంటి ఆయన ఉపయోగం ఎదుర్కొన్నవారు ఎవరో కావాలంటే అరుగు అని పాఠం కూడా చెప్పారు అదుపు ఎలా ఎదుర్కొన్నటువంటి అదుపుడు మంత్రాల్లో ఉన్నటువంటి ఆ ఇల్లుని యొక్క నామములను తీసి సహస్ర నామ శ్లోకం ఇంద్ర సహస్రంగా దానికి ముందు ఫలష్ణుత కూడా రాశారు ఇంద్రుడి యొక్క సాక్షాత్ పరమేశ్వరుడే వేదములు ఆయన గొప్పగా కొయ్యాడి అవి ఆ యొక్క సహస్రంగా మంది ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళ అంతర్గ్ధితో ఆ ఈశ్వరుడు యొక్క మహిమను తెలుసుకుంటారు అనుగ్రహాన్ని పొందుతారు అంతరిలో ఆ రకంగా అది ఒక ఎక్కడ ఎవరికి ఇంద్రుడికి ఒక్క దేవాలయం ఎక్కడ కనబడిందా కాబట్ సమాజం ముందుకు పోతూ ఉంటుంది వెనక్కిపోయేది వెనక్కిపోతే ముందుకు వచ్చేది ముందుకు వస్తాయి మీకోసం సత్యాన్ని వర్తీకరించవలసిన అవసరమో లేదు అతను విమోక్ష కాబట్టి పైన మీరు విమోక్షము కొరకు మాత్రమే చెప్పదు అని అయితే యాజ్ఞవత్తులు ఏం చేస్తున్నాడంటే విమోక్షం గురించి చెప్తానులేదు ముది అసంఘం గురించి కొంచెం బాగా తెలుసుకుంటున్నాడు ఆయన మంత్రం చాలా గొప్ప మంత్రం అండి నేను తరచుగా కోర్చేస్తూ ఉంటాను అనుసంచ పరంచ ఏమేవాయ పురుషా సంచల స్వప్నా దృష్టాంతమాశిష్టం తం వక్ష్యామి ఆర ఒలు ఇచ్చేసి ఇంకా మోక్షం కూడా విజయపడమన్నాడు కానీ అసంగ ఆత్మ అసంగము అన్నదానికి దృష్టాంతం చెప్పలేదు అది ఇంకలేము కాబట్టి శిష్యుడు కంగారు పట్ట గురువుగా కంగారు ఆయన దృష్టాంతం ఏమి మోక్షం కంగారు ఆత్మ అసంగానికి దృష్టాంతము అది చెప్తాను అని మొదలు అది ఎలాగైతే ఎలా అంటే లోకంలో ఉన్న దృష్టాంతాన్ని తప్పబోతున్నారు తే ఆత్మ యొక్క అసంగత్వము అనే విషయము ఆ విషయము నందు యథా లోకంలో దృష్టాంతం ఉన్నాడంటే పెద్ద చేప మహామతి పెద్ద చేప గంగానదిలో లేకపోతే గోదావరిలో పెద్ద చేప ఒకటి పెద్దది పెద్ద చేపలు తప్పు గలవుతుగా ఉండే ఒద్దుకి దాని బావిని అది అది అది హక్కు అయిపోతుంది సుందరం ఒగ్గు వస్తే అది చదివింది ఎందుకంటే ఒగ్గు మీద దాన్ని అడుగుని వెళ్ళి అంతా కూడా ఈ రాళ్ళు ఇవన్నీ చదివి అవి చేయాలైపోతాయి రక్తం కాగిపోతుంది అది వెళ్ళలేదు మళ్ళీ కానీ మళ్ళీ లోతుల్లోకి వెళ్ళలేదు ఉప్పు కానీ రావు అది ఆ లోతుల్లోనే ఉంటాయి లోటు ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది మళ్ళీ మధ్యలో లోటు కావు మధ్యలో లోతుంటాయి కాలు ఒడ్డుకి ఇది ఒడ్డుకి ఆ ఒడ్డుకి లోతుంటాయి పడవలు మధ్యలో ఉంటాయి ఇటువకు రాదు ఇటువంటి వస్తే ఇసక మేటకి వెళుతుంది ఆ పడవ ఇంకా దాన్ని కేటాలంటే మరి పదిహేను రోజులు పడుతుంది అది మహామతి పెద్ద చేప ఈ పిల్ల చేపలు ఒక పిల్ల చేపలు నేను నేలలో దగ్గరనే వచ్చి ఆ వాటి గురించి చెప్పట్లేదు పెద్ద చేప అది ఉభయ కూనే అనుసరించే రెండు వద్దులకి వైపు క్రమంగా సంచరిస్తూ ఉంటుంది అంటే ఓవైపు ఎడమవైపు వద్దు వైపుకి వస్తుంది రోజు దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకోవైపు పొడివైపు వద్దు వైపుకి వస్తుంది రొద్దు వైపు వెళ్ళిపోతాం రెండు లోపల వెళ్ళిపోతాం ఆ లోపల ఉంటాం ఇటువంటి వస్తుంది చేప ఇలాగా జరుగుతుంది ఎలా వెళ్తున్నప్పుడు ఎడవైపు వద్దుకి వైపు వచ్చేది అలా వెళ్తున్నప్పుడు తుడువైపు వద్దు వైపు వచ్చి అలా పోతాం కుడువైపు తర్వాత ఏ పూర్వములు అంటే వద్దులు ఏ వద్దులు దూరమంచే ఆపారించాలి కుడివైపు ఎడ అయితే ముందున్నది దూరం దా ఉంది ముందున్న వద్దు మీద ఉన్నారు ఇది పూర్వము అదే ఆపారము అలాగే ఈ పురుషుడు కూడా పురుషుడు అంటే జీవుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అనే అంతమంటే అవస్థ అనే రెండు వడ్ల మధ్యలో చైతన్య ప్రవాహంలో కోత ఉంటాడంటే జాగ్రత్త అవస్థ అనేది ఒక వద్దు ఆ ఒడ్డుకి సంఘం ఉండదు వద్దు తోటి ఐడెంటిఫై అవ్వడం రోజువైపు వస్తాడంట అది జాగ్రత్తలు వస్తే కొన్ని జాగ్రత్తలో ఉంటుంది అయిపోయింది మళ్ళీ నిద్రలోకి పోతాడు నిద్రలో స్వప్నం వస్తుంది ఆ ఒద్దు వైపు వెళ్ళే విషయాన్ని చేపకి ఒద్దుతో సంబంధం ఉండదు అలాగే వీరికి స్వప్నావస్థతోటి సంబంధం ఉండదు జాతర వస్తుతో కూడా సంబంధం ఉండదు స్వప్నావస్థే తిందో జాత్య వస్తు కూడా తెలియదు నేను ఏదో పాఠం చెప్తున్నా కొద్దిపాట్ల వేదాంతం లోపాలు ఏదైనా తిన్నరు ఒక్కొక్క కొద్ది వేదాంత లోక రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు ఏదో లోపల ఉండి సోతాడు కాకి నేను ఏదో పాఠం చెప్తున్నా పాఠం చెప్తుంటే ఎవరంటే మీరు జరిగే స్వర్ణం వస్తారు జాగ్రత్తగా వస్తారు ఒకటే అనేస్తారు ఏమిటండి జరిగితే రిఫరెన్స్ పెట్టే లేదు అనేది చెప్పారు నేను ఎప్పుడో దూరు తాత డబ్బులు నేర్చుకోవచ్చు కూర్చో నువ్వు నిన్న కాక మొమ్మే కదా క్లాస్కి వచ్చాము నేను అటే నువ్వు అటముంది నా క్లాసుకి ఎప్పుడు నేను నేను వచ్చాను కదా ఇంకో ఆరు మాసాలు వచ్చాక ప్రశ్న అంతవరకు కాదు నేను నువ్వు చదివినవి కూడా నాకు నేపడ్ నువ్వు నా క్లాసుకి రా మా సార్ ఆ తర్వాత నేను మీతో మాట్లాడతా ఇంతవరకు మీతో నేను స్వప్న వస్తాం గురించి జాగ్రత్త వస్త్రం గురించి మాట్లాడినా చావు మీ స్టైల్ చావుదనమాట కూర్చో మాట కూర్చోలేదు అది ఏం స్వప్నావస్థ జాగ్రత్త వ్యవస్థ భిన్నం అని ఎవరికి తెలియదు అది వేరు వేరే తెలుస్తూనే ఉంది కదా అంచేతనే స్వప్నము జాగ్రత్త లెక్క పెడుతుందా ఎందుకని డిస్టింక్ బట్ చేప స్వప్న కుడివైపు ఒడ్డుకి దగ్గరవుతుందా అవదు ఎడవ వైపు ఒడ్డుకి దగ్గర అవుతుందా అవదు ఇన్ దట్ సెన్స్ రెండు ఒకటే స్వప్నా పంచ త్రే తస్ య ప్రదర్శితే అంతో ఉపాదీయ తేదే తస్ అంటే తప్ప పత్ర పత్ర నా తస్ వచ్చే పత్ర పత్రే దాని విషయమయ సప్తమే దాని విషయ మయ్ దాని విషయమే దీని విషయం మేము ఏ ఈ పైన ప్రదర్శించిన ఆత్మ అసంగ అనే దాని విషయమై ఈ దృష్టాంతము చెప్పబడుతున్నది యథా దృష్టాంతం ఎప్పుడు కూడా యథాతో మొదలవుతుంది ఎలాగంటే లోకంలో ఉన్న దృష్టాంతం ఇవ్వాలి ఎప్పుడు కూడా మీరు దృష్టాంతం లోకంలో ఉన్నది ఇవ్వాలి ఇప్పుడు మీరు దృష్టాంతం ఇప్పుడు ఉదాహరణకి మీరు శచీదేవి ఇంద్రుడి తోటి ఉన్నట్టుగా ప్రేమగా ఉండాలి అని చెయ్యాలనుకోవడం దృష్టాంతం ఎవరికైతే అలాగే ఏదో పోరాటం నుంచి పక్కకు చెప్పకూడదు ఎక్కడ శచీదేవి ఎవరు ఇంద్రుడేవ్ మనకి తెలుసున్నది కాదు కదా మనం ఏం చేయాలంటే చూడు వాళ్ళిద్దరూ చెప్పకపోయినలా ప్రేమగా ఉండాలి అలా ఉండాలమ్మా ఏదో ఎదురుకుండా కనపడే దృష్టాంతాలు వాళ్ళు చూడాలి అలా ఉండాలి చాలా మంది ఈ సంగతి కూడా తెలుసుకోవాలి ఏమేమో దృష్టాంతాలు పురాణ దృష్టాంతాలు ఇస్తారు పురాణ దృష్టాంతాలు ఏమైతే తెలియదు అది దానివల్ల మనం అనుకుంటున్న విషయం మీద రాదు ఎందుకంటే తెలియదు లేదా దాట్లా అస్తూ లోకంలో ఇలా ఉంటుంది ఎలాగా మహామత్య మహాన్ అసౌమత్యద్ద చా దీనికి చిన్న వ్యాకరణం మహత్ ప్రాతిపతిక మహత్ ప్రాతిపతిక మహాన్నని ప్రథమాయక వచనం మహత్ మత్స్య సమాసం చేసినప్పుడు ఇప్పుడు మహత్తులో ఉండే అత్ టీచాలి టీ సో ఆన్ మహత సమానాధికరణ జాతీయ యోహ అనే సూత్రం చేత ఆ అత్తు పోయి ఆ వస్తుంది మహామత్స్య సో పెద్ద చేప పెద్ద చేప అంటే ఏమిటంటే అర్థం నాదేమ్రోతసార్య అక్కడ ఆహార్య ఉందా ఏమే దీర్ఘం ఉండకూడదు హరస్వం ఉండాలి దీర్ఘం ఉండకూడదు దిద్దుకోండి అది పెద్ద పుస్తకంలో దిద్దుకునే ఉంది ఇద్దే ఉంటుంది ఇక్కడ ఈ పుస్తకంలో వచ్చింది నాదే ఏమ స్రోతస అంటే అర్థం ఏంటో నదికి చెందిన నీటి ప్రవాహం చే కొట్టుకుపోబడేది కాదు అన్న ఇప్పుడు చిన్న చేప ఉందనుకోండి పై నీరు ప్రవాహం వస్తే ప్రవాహం పోతే అటే పోతుంది అది కూడా అలా కొట్టుకుపోతుంది ఆ ప్రవాహం గట్టువైపు ఉంటే ఈ చిన్న చేప గట్టు మీద పడుతుంది వచ్చి అలా పెద్ద చేప ప్రవాహానికి కొట్టుకుపోయింది ఎంత ప్రవాహం ఉన్నా కూడా ధోల్ సేఫ్కి పోషిషన్ పెద్ద చేప కదా అది అదే అటువంటి పెద్ద చేప మాత్రమే ఈ ఒడ్డుకి ఆ తగవకుండా మధ్యలో ఉంటుంది అదే దృష్టాంతం ఉంది ఈ ప్రవాహానికి ఈ ఒడ్డుకి ఆ ప్రవాహానికి ఆ పోతే దృష్టాంతం అవుతుంది మనం అలా బతకపోవచ్చు జాగ్రత్త వస్తులో ఏవో అవుతూ ఉంటాయి ఏవో మనం అంత ఇష్టం కాదు అనుకున్నవి దగ్గర అవుతూ ఉంటాయి ఏవో అవుతూ ఉంటాయి మనం అలాగే సాక్షిగా ఏర్ కూడా వివాలంటే అంతేగాని పోతే యూషున్నా సైడ్ అయ్యో అమ్మ అంటు అవ్వదు జస్ట్ బి క్వయాక్షన్ బీ సింపుల్ బీ వాచ్ఫుల్ బీ అవేర్ఫుల్ అండ్ ఇఫ్ బి హ్యాపీ బీ హ్యాపీ హ్యాపీగా ఉండడం మీ జన్మ హక్స్ దాన్ని ఎవరు మీకు ఇచ్చేది కాదు ఎవడూ తీసిపోయేది కాదు బీ హ్యాపీ మీరు హ్యాపీగా ఉన్నారని ఊరంతా చెప్పక్కర్లేదు డ్యాన్స్ చేసి బాణ సంచే అలాంటివి ఇచ్చేసావసం బీ హ్యాపీ బీ క్వయట్ బీ సింపుల్ బీ అవేర్ఫుల్ వచ్చే దోస్తూ అంటుంది పోయేది ఈ జాగ్రత్త అవస్థలో ఎక్కడ వాస్తవికత స్వప్నం అంతే నేను జాగ్రత్త వ్యవస్థలో అలానే భూగా సాక్షిగా ఉన్నారనుకోండి మీకు స్వప్నాలు కూడా రాదు ఒకవేళ వచ్చితే రానివ్వండి మీ స్వమ్ ఏం పది ఇప్పుడు స్వప్నం మీకేం రాదు మనస్సుకు వస్తుంది మనస్సు స్వప్నంలో కొంత కోటి గంటలు వేస్తుంది ఏది ఇవ్వండి యూఆర్ నాట్ గోండ్ బై బౌండ్ బై ది బై ది డ్రీమ్ సేమ్ వే జాగ్రత్త వ్యవస్థలు కూడా మీరు అటువంటి అసహ్యంగతను అభ్యాసం చేయాలి బి అసహ్యంగా సో కుమ్మరి గురువు మరి కుమ్మరి గురువు బొరదం ఉంటుంది కానీ బొరదానికి పోదు దానికి బొరదా సో అలాగ అసలుగా జస్ట్ ఎలవ్ థింగ్స్ టు హ్యావ్ ఎవరో వచ్చిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్తారు వెళ్ళి వస్తా ఉంటాం మేము చూడడానికి వస్తున్నాం నువ్వు వెళ్ళిపోతా ఉంది మేము వెళ్ళిపో ఈ డబ్బు బండారం పట్టుకు పట్టుకున్నాం మీరు ఏమి పట్టుకుపోతే అంత క్షేమం ఏమీ లేకుండా దాని ఐ ల్ నాట్ ఎనీథింగ్ ఐ ఓన్ హ్యాండిపో తర్వాత టు బి హ్యాపీ ఎవ్రీథింగ్ ఈజ్ బా adenoid bowel fine it is fine can cancel it is fine you can cancel can you do it fine it is fine it is already it is already explore boy that we have done the report cancel it is fine that is when the manual so it is fine and no pay no to stay don't identify with pain. Don't I, you have to the space don't you summarize the pay first Physical pain, you mean? Know, your external life is in it. You don't identify. And then, uh, put your pain in, the, in your awareness. Put the pain in your awareness. Be aware of the pain. I'm telling you. It is not you. You should know that. Om Po, Namadaya. Om Namadam. Om Namadaya. Om Namadaya.